ంపరాధుణ మనం పదో శ్లోకం చూస్తూ ఉన్నామోసారి వందా యోగీయు సమానం రహసి స్థిత నిరాశీర పరిగ్రహ యోగి ఆత్మానం యుంజీత సాధకుడు ఆత్మస్వరూపాన్ని ధ్యానం చేయాల్సి ఉంటుంది ధ్యానము సాధారణంగా ధ్యానం చేయటం అంటే అదేదో మనకు అలవాట్లో లేని పని మనకి చేత కాదని అందరూ అనుకుంటారు అది అది ఎంటైర్లీ కరెక్ట్ కాదు ధ్యానము అంటే ధ్యై చింతాయాం మీరు ఆలోచించడం పేరే ధ్యానం అయితే ఆలోచించడం కూడా ఏదో ఇటు నుంచి అటు అటునుంచి అటు అలా ఒక టాపిక్ నుంచి మరో టాపిక్ మీదికి అలాగా వేగంగా గెంతు వేస్తే కోతు కోతులు గెంతున్నట్టుగా దాన్ని ధ్యానం అని ఏ ఒక్క అంశాన్ని అయినా తీసుకుని దాని మీద మీరు కొద్దిసేపు మనస్సును ఏకాగ్రం చేస్తే అంటే దాని గురించే ఆలోచిస్తే దాన్ని ఏకాగ్రమ ఉంటారు ఏకాగ్రము అంటే దాన్ని ఆ టాపిక్ అలా ఏకాగ్రం చేస్తే దాని పేరే ధ్యానం అది మనకేం కొత్త కాదు కదా ఇకొచ్చి మనకున్న సమస్య ఏమిటంటే మనం మొత్తం జీవితం అంతా కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయం మనిషి జీవించటానికి ఎంత ఏం కావాలండి ఏం కావాలి ఎంత కావాలి ధ్యానుడు కొత్త ఎంత కావాలి దీనికి ఎన్ని భోగాలు సరిపడతాయి నిజానికి మీరు మినిమలిస్టిక్గా చూసుకుంటే ఎంత కావాలి దీనికోసం ఇంత ధన వ్యామోహం ధనం ధనాన్ని గురించి మనం ఎంత విస్తారంగా మనం ధ్యానం చేస్తాం అలాగే ఫ్యామిలీ ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు వాళ్ళ మీద ఎంత తీవ్రమైన ఆసక్తిని మనిషి కలిగి ఉంటాడు ఆ ఆసక్తితో వాళ్ళకి కావలసిన సేవతో చేసేసి విలేకుండగా వాళ్ళ గురించి అలాగే ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాడు తర్వాత భోగాల గురించి ధ్యానం చేస్తారు ఎప్పుడు భోగాల గురించి ధ్యానం చేస్తూనే ఉంటారు మనుషులు కాబట్టి ఈ విధంగా గంటల తరబడి ఇన్ని రకాల ప్రాపంచిక విషయాలను వీళ్ళు ధ్యానం చేస్తూనే ఉంటారు కదా అయితే చిత్రం ఏంటంటే ఎప్పుడైనా తన గురించి తాను ధ్యానం చేసినాడా తన గురించి తాను తన గురించి తాను అంటే ఏమిటి ఇలా కళ్ళు మూసుకుని దేహాన్ని పార్ట్ బై పార్ట్ వీక్షించటం దేహాన్ని దేహంతో మొదలు పెట్టచ్చు సో దేహాన్ని పార్ట్ బై పార్ట్ మీరు అంటే ఒక అంగం త ఒక అవయవం తర్వాత ఇంకో అవయవాన్ని వీక్షిస్తే వీక్షించటం అంటే మనస్సుతో చూడటం మనస్సుతో అలాగ ఫోకస్ చేసినట్లయితే మీకు దేహము గురించి ఒక అవగాహన వస్తుంది అందుకే నా దేహము నా దేహం అండమే కానీ దాని గురించి కూడా మనకు అవగాహన ఉండదు సో దేహం మీద అవగాహన వస్తుంది ఆ పాత్ బై పాత్ తర్వాత అలా వీక్షించటం వల్ల దేహము నేను ఆ మధ్యన ఒక స్పేస్ నిర్మాణం అవుతుంది సాధారణంగా మనము దేహంతో ఏ రకమైన స్పేస్ లేకుండగా పూర్తిగా తాదాత్మ్యాన్ని చెంది అంటే ఐడెంటిఫై అయిపోయి జీవిస్తూ అలా అది తప్పు కదా అది దానివల్ల చాలా హాని కలుగుతుంది దేహానికి హాని మనస్సుకి విశ్రాంతి లేకపోవటం తర్వాత పురుషార్థం నుంచి జారిపోవటం సో ఇన్ని దోషాలు ఉంటాయి దానివల్ల ఆ దేహంతో అంత తాదాత్మ్యాన్ని చెందడం వల్ల దేహం యొక్క ఆరోగ్యం కూడా రక్షింపబడదు దేహం ఆరోగ్యంగా ఉండాలంటే కూడా దేహాన్ని ఒక దృశ్యం కింద తాదాత్మ్యం లేకుండగా చూస్తూ ఉండాలి సో ఇంతకుముందు మనం అనుకున్నాము గుర్రపు రౌటికి గుర్రానికి ఎటువంటి సంబంధం ఉంటుందో అటువంటి సంబంధం మనకి దేహంతో ఉండాలి నేను దేహము నేనే దేహం కాదు నేను దేహము ఈ వివేకము అంటారు ఈ తేడా తెలిస్తే దానికి వివేకము అని పేరు కాబట్టి నేను దేహము అనే తేడా ఎలా తెలుస్తుందండి మీరు దేహంతో మమేకమయ్యి దేహ దేహ తాదాత్మ్యం వల్ల లభించినటువంటి ఏ పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వం గలదో అదియే నా యథార్థ స్వరూపం భ్రమలో జీవిస్తూ దే ఆ దేహానికి సంబంధించిన భోగాలను అనుభవించటంతో దానికోసం పెద్ద సంసారాన్ని చుట్టూ నిర్మాణం చేసుకుంటూ ఉండటం అదే పరమ పురుషార్థం అనుకోవడం ఆయన తెలివితేటలలా అంటారు కాబట్టి ఆ వ్యామోహం నుంచి బయటపడి తన స్వరూపాన్ని తను తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని ఆరంభించాలి దాని పేరే యోగము ఉంటాయి యోగము ఉంటే లోకంలో ఉండేటువంటి అభిప్రాయాలను గురించి మీరు చింత చేయొద్దు ఏమో గడ్డాలు మీసాలు పెంచేసుకుని తెల్లకి బదిరి గడ్డం అయిపోయి ఇల్లు వాకిలి వదిలిపెట్టేసి హిమాలయాల్లో హిమాలయాల్లోకి వెళ్ళి అక్కడ సంసారాన్ని గురించి ఆలోచిస్తే అది యోగం అయిపోదు అలా లేకపోతే యోగం ఉంటే లెబిటేషన్ అని ఉంది అనేటి గాల్లో గిల్లా ఎగురుతూ ఉన్నాడు దోపిచ్చి అలా ఎగిరితే ఏమైందండి కొంతమంది ఏం చేస్తారంటే ఆసనానికి కింద స్ప్రింగులు పెట్టుకుంటారు ఇలా అన్నాడు అనుకోండి తక్కువ ఇంతలు ఎత్తులు వేస్తూ ఉంటాడు అలా కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ధ్యానాన్ని కూర్చుంటాడు పెద్ద హాల్లో కూర్చుని అలా కళ్ళు మూసేసుకుని అలా దిగిసిపోయి ఇలా ఇలా అంటూ ఉంటాడు ఆ మూమెంట్ కథ కనపడకుండగా కూడా అనవచ్చు ఆ స్ప్రింగులు యొక్క పవర్ఫుల్ స్ప్రింగులు ఉండాలి సమ్ యూస్లెస్ పూర్ వర్క్మన్షిప్ స్ప్రింగులు అయితే అవి విరిగిపోతాయి తప్పిస్తే గెంతం మీరు చక్కగా అమెరికా నుంచి అక్కడ నుంచి తప్పించుకుంటే చక్కగా మంచిగా ఉంటాయి స్ప్రింగులు సో అలా కూర్చుని అలా అన్నారనుకోండి పైకి లేవడమే కాకుండా హారిజాంటల్ పుష్ కూడా కొద్దిగా ఇచ్చినట్లయితే అక్కడ పడతారు వెళ్ళి అలా ఇక్కడ మొదలుపెట్టి అక్కడికి అక్కడికి ఇలా మండు కప్పులు తింటుంది ఒకసారి అంటే కప్ప గంతులు అలా గెంతులు వేసుకుంటే అక్కడ దాకా వెళ్ళిపోతాయి అలాగే ధ్యానం చేస్తాను మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను ఇలాంటివన్నీ యోగం అంటే అలాంటివన్నీ అనుకుంటారు కొంతమంది చిలుము గొట్టడం ద్వారా పొగపీచడం యోగం అని కూడా భ్రమపడే వాళ్ళు లేకపోలేదు లోకంలో కాబట్టి అదేమీ కాదు యోగం అంటే ఉన్న మనిషి ఉన్న చోట ఉన్నట్టు ఉంటూ తన స్వరూపాన్ని తెలుసుకోవడం అది యోగం అంటే కాబట్టి ఆత్మానం యోగం యుత ఆత్మస్వరూపాన్ని గురించి వీడు ధ్యానం చేయాల్సి ఉంటుంది అలాగే మనస్సు మనస్సు మీద మనకి ఒక చక్కని వషం చేసుకోవాలి మనస్సును వశం చేసుకోవాలి మనస్సు మీద ఒక స్వాధీనత రావాలి అన్నట్లయితే మనస్సుని వాచ్ చేయాలి ఆ మనస్సు ఏ విధంగా మూవ్ అయితుంది మనస్సు యొక్క మూవ్మెంట్ మనం చూడాలి మనస్సుతోటి మమేకమై ప్రపంచంతో వ్యవహరించడం కాదు ప్రపంచ వ్యవహారం కట్టి కొంతైనా కట్టిబెట్టి ఆ మనస్సు ఎలా మూవ్ అవుతోంది మనస్సులో రాగద్వేషాలు ఉంటాయి ఓ పరిస్థితి మీద ఓ వ్యక్తి మీద రాగం ఉంటుంది ఆసక్తి అదే పరిస్థితిలో అదే అదే వ్యక్తి మీద లేకపోతే మరో వ్యక్తి మీద ద్వేషం ఉంటుంది ఈ రాగద్వేషాలకు అనుగుణంగా క్రియలను చేసుకుంటూ పోతూ ఉంటాడు మనిషి ఆ పని మానేసి ఆ రాగద్వేషాలను పరిశీలించటం ఆ మనస్సు యొక్క మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని పరిశీలించటం అలా చేసినట్లయితే మనస్సు వశం అవుతుంది ఎన్నెన్నో ప్రయోజనాలు సిద్ధిస్తాయి మీరు ప్రాక్టికల్గా అభ్యాసం కూడా చేయొచ్చు మనస్సుని మీరు పరిశీలించటం ఆరంభించిన వెంటనే మనస్సు పరిశీలించాలంటే ఇలా కళ్ళు మూసి చూస్తూ ఉంటూ చూస్తూ మనస్సును ఎలా పరిశీలిస్తారు పరిశీలించలేరు దానికోసం కూర్చుని ఇలా కళ్ళు అరమోడ్పు కన్నులుగా మూసుకుని తన మనస్సును తాను పరిశీలి జగత్తుని ఏమిటి పరిశీలిస్తానండి జగత్తు పరిశీలన కట్టి అలా మనస్సును పరిశీలించటం పరిశీలిస్తే మొత్తం మన సంసారంలో ఉండే ఆసక్తి యొక్క మూలాలన్నీ ఆ మనస్సులో ఉంటాయి అలాగే సంసారంలో మనకి ఏ రకమైన ద్వేషభావన కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కాన్ఫ్లిక్ట్ అంటే ఘర్షణ సంఘర్షణ వాతావరణం ఉంటుంది కుటుంబంలో వ్యక్తులతోటి ఘర్షణ ఉంటుంది ఉద్యోగం చేసిన తోటి బాస్ తోటి కొలీగ్స్ తోటి ఘర్షణ ఉంటుంది నైబర్స్తో ఘర్షణ ఉంటుంది సమాజం మీద ఓవరాల్గా ఒక ఫ్రస్ట్రేషన్ ఒక గ్రీవెన్స్ ఉంటుంది ఈ సమాజం నాకు ద్రోహం చేసింది ఈ సమాజం బాగులేదు సమాజం చాలా అధ్వానంగా ఉంది దట్ ఈ ఆల్ గ్రీవెన్స్ ఇదంతా కూడా ఇన్నర్ ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ వీటన్నిటి మూలాలు మనస్సులో ఉంటాయి అన్నిటి యొక్క బయట ఏమీ ఉండదండి అన్నిటి యొక్క మూలము మనస్సులో ఉంటుంది ఆ మూలాలని తెలుసుకుంటే వాటికి సొల్యూషన్స్ కూడా ఆ జ్ఞానం నుంచి ఆ వివేకం నుంచి ఆ ఆత్మనిష్ట నుంచి వస్తాయి కాబట్టి ఆత్మానం సతతం ఇంజీత సతతం అంటే ఎల్లప్పుడు అన్ని వేళలా అన్ని వేళలా అంటే ఇంక ఇల్లు వాకిలు వదిలిపెట్టేసి లేకపోతే తిండి తిప్పలు మానేసి ఉద్యోగం మానేసి అన్న అన్ని చేసే తో మూల రాయిలా పడి ఉండమని కాదు సతతం అంటే ప్రతి దినము ప్రతి దినము ప్రతిరోజు ఏ రోజు విడిచిపెట్టకుండగా ధ్యానం చేయటం అభ్యాసం చేయాలి మెడిటేషన్ ఏ రోజు విడిచిపెట్టకుండగా చే వీలు పడితే వీలు చేసుకుంటే పడుతుంది ఇప్పుడు సినిమాకి వెళ్ళాలంటే వీలు పడుతుందా లేదా అయినవి కానివి అన్ని పనులు చేయడానికి వీలు పడుతుంది పిక్నిక్కి వెళ్ళాలనిపించింది అనుకోండి ఈ పడంగా కాశ్మీర్లో పిక్నిక్గా లేకపోతే విహారయాత్రకు వెళ్ళాలనిపిస్తే అన్ని రకాల వీలులు చేసుకుని ఆర్థికంగా కలిసి రాకపోయినా కూడా అప్పైనా చేసి వెళ్ళిపోతారు కాబట్టి ఇంట్లో కూర్చుని పావులా ఖర్చు ఉండదు పైగా అయ్యి ఖర్చు కూడా మిగులుతుంది సేవైతుంది మీరు మిగిలి వెళ్ళడం మనస్సుని వాచ్ చేస్తూ ఉంది సతం ప్రతిరోజు పొద్దున్న సాయంకాలం ఈ విధంగా మనస్సుని వాచ్ తర్వాత ఆత్మానం నింగీత దేనిని ధ్యానం చేయమన్నారు ఆత్మ తనను గురించి తాను ధ్యానం చేయటం ఇప్పుడు చూడండి మనం సమాజంలో ఎన్నెన్నో అంశాలతో వ్యవహారం చేస్తూ ఉంటాం ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం మనుషులతోటి వ్యవహారం చేస్తూ ఉంటాం వ్యవహారం చేసే ధనము భోగములు వ్యక్తులు ఆసక్తి సంసారం ఫ్యామిలీ డిసంబాక్ట్ అన్నిటి ఎందు అపేక్ష తన స్వరూపాన్ని ఉపేక్షించి ఉపయోగమే ఉంది అన్నిటి మీద అపేక్ష ఆత్ తన స్వరూపం మీద ఉపేక్ష దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే వీడు తన స్వరూపాన్ని ఉపేక్షించి సకల జగత్తు మీద సంసారం మీద అపేక్ష పెట్టుకుంటాడో ఆ విధంగా సంసారంలో బద్ధుడైపోతాడు బంధింపబడతాడు తర్వాత మనస్సులో కాలుష్యం పెరిగిపోతుంది మీరు సంసారంలో వ్యవహరించడం తప్పు కాదు కానీ సంసారంలో వ్యవహరి ఓ పనిచేద్దామండి ఈ ఆ కిటికీ తలుపులు వేసేసుకు ఎందుకంటే ఆ కుక్క ఇప్పుడు ఆగేది ఎలాగూ లేదు మనమే ఇప్పుడు ఎలా అయితే ధ్యానంలో మనస్సులో ఉండే దోషాలను పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేసుకుంటున్నామో అలాగే ఎందుకంటే ఆ కుక్క అలా వాగుతూనే ఉంటుంది దానికి ఏదో తిండి ఏదో తక్కువ ఉంటుంది ఆహా ఇప్పుడు కొంత తక్కువ ఇప్పుడు దాని ప్రభావం కొంత తగ్గితే మీరు ప్రశాంతంగా వినగలుగుతారు అంతకంటే సంవాట్ బెటర్ కూర్చోండి కాబట్టి మనస్సులో అన్నిటి యొక్క మూలాలు మనస్సులో ఉంటాయి సకల సంసారం యొక్క మూలాలు మనస్సులో ఉంటాయి మనస్సును శుద్ధి చేయకుండగా మీరు సంసారాన్ని ఏదో మ్యానికులేట్ చేసి దాన్ని సక్రమంగా తీర్చిదిద్దుతాను అని అనుకుంటాడు మనిషి ఏమిటి తీర్చిదిద్దుతాడండి ఇప్పుడే నేను మీకు దృష్టాంతం చెప్తా ఒక పెద్ద ఆయన వెళ్ళాడు హోటల్కి వెళ్తే మేజ అదే బల్ల మీద అది సరిగ్గా క్లీన్గా లేదు అక్కడ పని తుడుస్తుంది ఒక అమ్మగారు ఒక ఒక ఆమె తుడుస్తుంది క్లీన్ చేస్తుంది అమ్మ ఈ టేబుల్ చూడన్నాడు ఆయన టేబుల్ చూడంటే ఆ వెంటనే వచ్చి ఓ తడిగుడ్డ తీసుకొచ్చి టేబుల్ని తుడిచి వెళ్ళిపోయాను అది అంతకు ముందున్న కంటే ఎక్కువ మురికి వచ్చింది దాని ఎందుకంటే టేబుల్ తుడవడం అంటే తడిగుడ్డతో ఎలా ఇలా అన్న అదే తుడవడం ఆ తడిగుడ్డ స్విచ్గా ఉండాలా అక్కర్లేదా ఆ తుడిచి గుడ్డ స్విచ్గా ఉంటే టేబుల్ మీద ఉన్న మాలుషన్యం పోతుంది తుడవమన్నారు కాబట్టి అంతదాకా మట్టిలో పొరలాడుతున్నటువంటి ఓ గుడ్డని పట్టుకుని దాన్ని నీళ్ళలో ముంచి వెళ్ళే ఎలా అంటే ఇది క్లీన్ అవుతుందా డర్టీ అవుతుందా డర్టీ అవుతుంది ఎందుకని ఆ క్లీన్ చేసేటువంటి వస్త్రం అది డత్తిగా ఉంటే దీని మీద ఉన్నటువంటి మురికి పోకుండా కొత్త మురికి వచ్చి చేరుతుంది చాలామంది అలా చేస్తూ ఉంటారు ఒక కట్టికి ఒక మట్టితో ఉన్నటువంటి ఇలా ఇలా ఇలా ఇలా కొడుతూ కానీ మళ్ళీ నీళ్ళలో మంచి ఇంకేలా కొడతాడు వెళ్ళిపోతాడు అంత ఉరికాడ అలా చేయకూడదు మన సంసారంలో అలా జీవిస్తూ ఉంటావు వీడి మనస్సు నిండా కాలుష్యం రాగద్వేషముల యొక్క కాలుష్యం నిండా పెట్టుకుని దాని గురించి పట్టించుకోకుండా ఊళ్ళో వాళ్ళందరినీ తీర్చిదిద్దుతానంటే ఇగో ఇప్పుడు నేను చెప్పినట్టే ఉంటుంది అప్పుడైతే తను ఏం చేశాడంటే అమ్మని చూడమ్మా నువ్వు మళ్ళీ ఇలా అని పిలిచి ఆ మురికి గుడ్డతో తుడిచేవు చూడాలి టేబుల్ అది శుచి అవ్వదు నువ్వేం చేస్తావంటే నువ్వు బాత్రూంలోకి వెళ్ళి ఆ గుడ్డను శుభ్రంగా నేల మీద ఇలా నాలుగు సార్లు కొట్టి దాన్ని మూడు నీళ్ళలో ముంచి పిండు ఆ మురికంతా పోతుంది ఇంకోసారి మళ్ళీ నీళ్ళలో ముంచి మళ్ళీ పిండు ఆ మురికంతా పోతుంది అప్పుడు దాన్ని తడి చేసి తీసుకురా అని చెప్పాడు ఆవిడ ఆ పని చేసింది చేసి ఇప్పుడు తొడవమన్నాడు తుడిచింది తుడి టేపుల్ చూడు క్లీన్గా ఉంది ఆ విధంగానే మనం లోకంతో వ్యవహరించేప్పుడు కుటుంబ సభ్యులతోటి సమాజంలో ఉండే వ్యక్తులతోటి వ్యవహరించేప్పుడు తర్వాత ఓవరాల్గా సమాజం యొక్క ప్రభావం మన మీద పడుతూ ఉంటుంది ఆ పరిస్థితిని ఎదుర్కొనే సందర్భంలో మన మనస్సు ఎలా ఉండాలంటే అది స్వచ్ఛమైన వస్త్రంలా ఉండాలి ముందు మన మనస్సును మనం శుచి చేసుకుని ఆ తర్వాత ఎదుటి వాళ్ళని మనం తీర్చిదిద్ది ప్రయత్నం చేసుకోవాలి కానీ మనం మన మనస్సు నుండా కాలుష్యం పెట్టుకుని ఎదుటి వాళ్ళని తీర్చిదిద్ది ప్రయత్నం చేస్తే దానివల్ల ఏమవుతుందంటే ఘర్షణ నిర్మాణం అవుతుంది కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుంది తప్ప ఇంక వాతావరణం అది సొగసుగా తీర్చిదిద్దబడదు కాబట్టి మనిషి ఏం చేయాల్సి ఉంటుందంటే ఎన్ని సందర్భం ఏ సందర్భం వచ్చినా సరే ముందు ప్రతి దినము కూడా ఉదయం సాయంకాలం మనస్సులో ధ్యానం చేయటం అభ్యాసం చేయాలి యోగి ఇంగీత సతతం ఆత్మానం నిన్నే ఆత్మ నిరీక్షణ ఆత్మదృష్టి అని అంటారు ఇప్పుడు ఉదాహరణకి ఒక సంఘటన ఒక చిన్న ఘర్షణ వచ్చిందనుకోండి ఘర్షణ అంటే కాన్ఫ్లిక్ట్ ఏదో ఒక భేదాభిప్రాయం ఆ ఈగో కాన్ కాన్ఫ్లిక్ట్కి అహంకారం ఉంటుంది ఆ ఈగో కారణంగా కాన్ఫ్లిక్ట్ వచ్చిందనుకోండి వెంటనే మనము ఆ కాన్ఫ్లిక్ట్కి కార్యరూపాన్ని ఇవ్వకూడదు అంటే వాగ్వ రూపంగా దాన్ని ప్రకటించటం దానికి తగ్గట్టుగా యాక్షన్ చేయటం అలా చేయకూడదు ఏం చేయాలంటే ధ్యానంలో కూర్చుని తన ధ్యానంలో కూర్చుని అంటే ధ్యానం టైం దాకా ఆగక్కర్లేదు ఎప్పటికప్పుడే ధ్యానం చేసుకోవచ్చు చక్కగా తన మనస్సులో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ని పరిశీలించుకోవాలి నా మనస్సు ఇలా ఎందుకుంది పరిశీలించుకుంటే అప్పుడు రియాక్షన్ ఉండదు యాక్షన్ ఉంటుంది తప్ప రియాక్షన్ ఉండదు మీరు ఈగో అహంకారంతో చేసేటువంటి ప్రతి పనికి రియాక్షన్ అని అహంకారం లేకుండగా మనస్సును చక్కగా పరిశీలించి వివేకపూర్వకంగా ఈ సందర్భంలో ఈ ఈ కార్యము యోగ్యమైనది అని నిశ్చయించుకుని మీరు దాన్ని కనుక అమలు చేసినట్లయితే దాన్ని యాక్షన్ అంటారు సాధారణంగా మనిషి జీవితంలో యాక్షన్ ఉండదు రియాక్షనే ఉంటుంది అలా ఉండకూడదు అంచేతనే మనిషి జీవితంలో చాలా కష్టాలను అనుభవిస్తూ ఉంటాడు కష్టాలు అంటే ఎలా ఉంటాయంటే చాలా చిత్రమైన కష్టాలు రిక్షా తొక్కివాడికి ఆ రోజు బేరం దొరకకపోతే వాడికి భోజనానికి ఇబ్బంది అవుతుంది హోటల్కి వెళ్ళి తింటాడు ఇరవై రూపాయలు ఇవ్వాలి వాడికి ఇరవై రూపాయలు ఇవ్వాలంటే వీడికి రెండు బేరాలు తగలాలి ఇంకో రెండో బేరం ఇంకా తగలలేదు పాపం వాడికి అలాంటి కష్టం వాడిది కానీ సమాజంలో ఉండేటువంటి జనుల కష్టాలు ఎలా ఉంటాయంటే అన్నీ ఉండి కష్టాలు ఏలోతూ ఉండదు డబ్బు ఉంటుంది ఇల్లు వాకిలి సంసారం కుటుంబం అన్నీ ఉంటాయి కావలసిన దానికంటే నాలుగింతలు ఎక్కువ ఉంటాయి ఉండి కడుపు నిండిన బేరం అంటారు దీన్ని ఉండి వీడు మానసికంగా ఘర్షణకి గురవుతూ ఉంటాడు మానసికమైన ఘర్షణ శారీరకమైన లోటు కంటే పది రెట్లు ఎక్కువ దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది ఆ విధంగా కారణం ఏమిటి తన మనస్సులో ఆ రియాక్షన్ ఎక్కువైపోవటం రియాక్షన్ రియాటిట్యూడ్స్ పెరిగిపోవటం రాగద్వేషాల కాలుష్యం అధికంగా ఉండటం అది ఎలా పోతుంది ధ్యానం చేస్తే ధ్యానం లేకుండా మీకు అది పోతుంది నేను ఇంతకుముందు మనం చేశాను మళ్ళీ మనవి చేస్తున్నాను మనం పుణ్యకార్యాలు ఏవో చేస్తూనే ఉన్నాం అంతకంటే ఎక్కువ చేసేస్తే చేస్తున్నాం చాలపోతే మరి కొన్ని చేసి దానం ధర్మం చేస్తున్నాం అది చాలదంటే మరి దానం ధర్మం చేసి తద్వారా మీరు సంసార బంధం నుంచి విముక్తులు కాగలమని ఇట్ ఈస్ అ ట్రాక్ అది సత్యం కాదు మీరు మరింత పూజాధిపతిని చేసుకోండి మరింత దాన ధర్మాలు చేయండి సరి దానివల్ల ఈ వ్యవస్థ కేవలము సంసార బంధ విముక్తిని కావాలంటే ఇట్ ఈజ్ ఓన్లీ వన్ వే అదేటి సమబుద్ధి విశిష్యతే అది టాపిక్ ఇక్కడ సమబుద్ధిని నిర్మాణం చేయాలి ఈక్వానిమ శాటిట్యూడ్ టువర్డ్స్ ది విసిస్టిట్యూడ్స్ ఆఫ్ లైఫ్ జీవితంలో వచ్చేటువంటి ద్వంద్వములు పొడుదుడుకులు హెచ్చు తగ్గులు మంచి చెడులు వీటిని ఎదుర్కోవటంలో ఒక ఈక్వానిమ శాటిట్యూడ్ సమత్వంతో కూడిన బుద్ధిని నిర్మాణం చేయాల్సి ఉంటుంది దాన్ని తయారీ చేయాల్సి ఉంటుంది ఇప్పుడున్నది ఆపోజిట్ విషమ బుద్ధితోటి మనం వ్యవహారం చేస్తున్నాం దాని నుంచి సమత్వ బుద్ధిని తీసుకురావాల్సి ఉంటుంది అది ఎక్కడి నుంచి వస్తుంది మీరు బాహ్యమైనటువంటి క్రియాకలాపం వల్ల దాన ధర్మాల వల్ల రాదద్దు అది ఎక్కడి వచ్చి ఛాన్స్ తక్కువ ఉంటుంది అది ఎక్కడి నుంచి వస్తుందంటే కేవలము ధ్యానం వల్ల వస్తుంది కాబట్టి ఆత్మ నిరీక్షణ ఆత్మ దృష్టి దాన్ని మనం అభ్యాసం చేయాలి ఇక్కడ చెప్తున్న ధ్యానము ఏదో ఒక రూపాన్ని చే కృష్ణుడి రూపాన్నో రాముడి రూపాన్నో అలాంటి ధ్యానం కాదు ఇది ఆ ధ్యానం వేరే ఆ సందర్భం వేరు ఆ ధ్యానం వేరు భాగవతాది గ్రంథాల్లో ఆ ధ్యానం చెప్తారు అది భక్తి శాస్త్రంలో రూపాన్ని ధ్యానం చేయటం అనే టాపిక్లో అది వస్తుంది కానీ ఇది రూపధ్యానానికి సంబంధించిన టాపిక్ కాదు ఇది ఇది ఆత్మానం యుంజీత ఆత్మస్వరూపాన్ని ధ్యానం చేయాలి ఇప్పుడు రూపధ్యానం చేసేవాడు కూడా హృదయమంతా రాగద్వేష కాలుష్యం వెతుకుని రూపధ్యానం చేశాడు అనుకోండి అది అంత సత్ఫలితాన్ని ఇవ్వదు ఇవ్వదగ్గంత ఫలితాన్ని అది ఇవ్వలేకపోతుంది ఎందుకంటే రాగద్వేషముల కాలుష్యమును వీడుని నిరాకరిస్తే కానీ ఏ స్టెప్ కూడా లేసినా అది ముందుకు బాగా సాగదు కానీ మొత్తానికి ఈశ్వరుణ్ణి ఉపాసించటం వల్ల ధ్యానం చేయటం వల్ల అంతఃకరణానికి శుద్ధి ఏర్పడుతుంది దాంట్లో సందేహం లేదు కాబట్టి ఏ విధంగా చేసినా ధ్యానము చాలా ప్రధానం అయితే ఇక్కడ చెప్తున్న ధ్యానము ఆత్మ ధ్యానము ఆత్మానం ఇంజీత ఇంకేతనే శంకరుడు అవతారికే అంటారు చూడండి అత ఏవా ఉత్తమ ఫలప్రాప్తే యోగీతి సమబుద్ధి అస ఏవా అంటే హిందువలన హిందువలన అంటే హిందువలన అది కూడా తెలుసుకోవాలి కదా ఉడికే హిందు హిందువలన అనేస్తే ఏమైనట్టు ఇందువలనంటే ఎందువలన అనేదైనా పాట కూడా ఉందేమో అలాంటి పాట ఓకే సరే అయితే సమస్యే కాదు కాబట్టి ఇందువలనంటే ఎందువలన సమబుద్ధి విశిష్యతే అని చెప్పినందువలన సమబుద్ధి గలవాడు వాడు విశిష్టమైన వ్యక్తి మనం ఆ స్థితికి చేరుకోవాలి అందుక అందువలన ఉత్తమ ఫల సమబుద్ధి వల్ల మాకేం ఉపకారం కలుగుతుందండి అంటే ఉత్తమ ఫలం లభిస్తుంది ఉత్తమ ఫలం అంటే మోక్షం అంతఃకరణ శుద్ధి ఆత్మ సాక్షాత్కారము జీవన్ముక్తి అది ఉత్తమ ఫలం అది లభించాలంటే అలా కాకుండా మీకు లోకంలో ఉండే భోగాలు కావాలంటే ధ్యానం చేస్తూ కూర్చుంటే మీకు భోగాలు ఏం రావు మేము ఉన్నమాటికి ప్రశ్న సపోజ్ మీకున్న డబ్బు కంటే ఇంకో కొంత ఎక్కువ కావాలనుకుంటే నేను ఇక్కడ ధ్యానం చేస్తాను అప్పుడు దేవుడు నాకేమో కరుణించేసి లాటరీ టికెట్ తగిలిట్లా చేస్తాడని మీరు అనుకుంటే అలా వర్క్అవుట్ కాదు అది ఆయన ఏమీ అలా తగిలిట్లా చేయడు యూ ఓన్ డూ ఇట్ లెట్ మీ టెల్ యూ దాట్ క్లియర్ అలాగే నేను ఇక్కడ ధ్యానం చేస్తాను ధ్యానం చేస్తే ఏవో అయిపోతాయి ఏదో అవుతుంది ఏమే అవు అంత భ్రమత ఇంకేమవు కానీ నేను ధ్యానం చేస్తాను అంతఃకరణం శుద్ధమయ్యి నాకు సమబుద్ధి నిర్మాణం అవుతుంది ఎస్ అదవుతుంది ఉత్తమ ఫల ప్రాప్తమే అటువంటి అంతఃకరణ శుద్ధి ఆత్మసాక్షాత్కారము అనే ఉత్తమ ఫలాన్ని పొందటం కొరకు ఏం చేయాలి యోగి యుంజీత యోగి వికా యోగివయ్యి యోగాన్ని అభ్యసించు బాడీ వెయిట్ తగ్గాలంటే ఏం చేయాలండి ఏం చేయాలి యు బికమ్ ఏ వాకర్ యునో వాకర్ అంటే నడుచువాడు యూ బికమ్ దాట్ వాకర్స్ ఉంటారు వాకర్స్ క్లబ్ను కూడా ఒకటి ఉంటుంది బికమ్ ఏ మెంబర్ దాట్ బట్ నడిచివాడు అవ్వాలి వాకర్స్ క్లబ్లో మెంబర్ అయ్యి అక్కడ వాళ్ళందరూ కలిసి టిఫిన్ చేసినట్టుగా అక్కడికి వెళ్ళి టిఫిన్ చేస్తాక వస్తే ఉపయోగం మరింత పరిస్థితి మరింత జటిలో అవుతుంది నాట్ వాకర్ ఓకే దెన్ వాకర్ అయిన తర్వాత ఏం చేయాలి వాక్ యోగి యుంజీత యోగి యోగి ఏం చేయాలి యుంజీత ధ్యానాన్ని అభ్యాసం చే ఏ ధ్యానమో ఆత్మానం ఆత్మస్వరూపాన్ని ధ్యానించాలి ఎలా ధ్యానించాలి కొన్ని నేను నా భార్య మే ఇద్దరం కలిసి చేయొచ్చి పని సాధారణంగా గృహస్థులు అలాగే ఉంటారు మామూలుగా సంధ్యావందనం చేసుకునేప్పుడు కూడా భార్య ఎక్కడో లోపల ఎక్కడో ఉంటుంది లేకపోతే పుట్టింటికి వెళ్తుంది ఒకప్పుడు అది వీడు ధర్మపత్ని సమేతస్య అని సంకల్పం చేస్తారు అది కర్మకాండ యొక్క న్యాయం నియమం అలా ఉంటుంది కాబట్టి ఎప్పుడు ధర్మపత్ని సమేతస్యూ కర్మ చేయాలన్నా ధర్మపత్ని సమేతస్య ఎక్కడికైనా తీర్థయాత్ర వెళ్ళాలనుకోండి దానికి ధర్మపత్ని సమేతస్య అంటే అన్నింటికీ ధర్మపత్ని సమేతస్యా ఎవరు అక్కడికి ఉండి డాక్టర్ వెళ్ళాలన్నా కూడా ధర్మపత్ని సమేతంగానే ఉంటారు మా మనం స్వభావంలో ఉంటుంది సో అయితే ధ్యానము ఉంటారు అలాగా స్వామీజీ ధ్యానం నేర్పాలి ఓకే నేను నేర్పుతాను రండి రేపు పొద్దున్నే వచ్చేసేయండి అంటే నేను నా భార్య కలిసి వస్తాను అదేంటండి ధ్యానానికి దానికి సంబంధం ఏంటంటే ఇద్దరు కలిసి రావడానికి నేను వ్యతిరేకం కాదు కానీ ఆ యాటిట్యూడ్ వర్కౌట్ కాదు ఏమిటి యాటిట్యూడు నేను నా భార్య కలిసి ధ్యానం చేస్తాము అనే యాటిట్యూడ్ మీరు ధ్యానానికి కూర్చున్నప్పుడు మీరు ఒక్కరు ధ్యానానికి కూర్చోవాలి ఇప్పుడు నేను ఇలా నేనంటే అదే ఇతను ఇతను ఉన్నాడు సాధకుడు ఉన్నాడు ఇలా ధ్యానానికి కూర్చున్నాడు కూర్చుని నా భార్య కూడా ఇలాగే కూర్చున్నా లేకపోతే ఆవిడేం చేస్తున్నాను అలాగే వర్క్ కర్వా అయితే పర్వాలేదు కాదు నా దగ్గరకు నా దగ్గరకు వస్తూ ఉంటారు ఎందుకంటే రేపు ఒక ఒక ఆయన ఆయన భార్య ఇద్దరూ వచ్చారు స్వామికి మేము సన్యాసం తీసుకుంటాను మీ సలహా ఏంటని వచ్చాను నేనున్నాను ఏమంటే సన్యాసం తీసుకుంటానని ఆవిని వెంట పెట్టుకుని వచ్చి అడుగుతావిటా డైవర్స్ లాయర్ దగ్గరికి వెళ్ళి ఎవరి డైవర్స్ అప్లై చేస్తారని అడిగేవాడు ఇద్దరు కలిసి వెళ్ళి అడిగితే ఎలా ఉంటుందండి అదే శోభతో ఉండదు కదా అది ఒక్కడూ వెళ్ళాలి కదా ఇతర ఒక్కడైనా వెళ్ళాలి ఆవిడ ఒక్కరికైనా వెళ్ళాలి అంతే ఇద్దరు కలిసి అక్కడ కూడా కలిసే సన్యాసానికి కూడా కలిసే అంటే కాదండి మేము ఇద్దరం కూడా తీసేసుకుంటాం అలా అది సన్యాసం అంటారమ్మా కాబట్టి కాదు దాని గురించి చర్చిద్దాం నో డిస్కషన్ ఆన్ ద టాపిక్ నో డిస్కషన్ మరి ఎప్పుడు డిస్కస్ చేస్తారు నేను అలాంటి ప్రామిస్ నేను చేయను నో నో నో ఆన్సర్ నో కామెంట్ ఎప్పుడు డిస్కస్ చేస్తారు నో కామెంట్ సో ఎప్పుడు భిక్షకు వస్తారంటే నేను ఏదైనా క్యాలెండర్ చూసి చెప్తా కానీ ఎప్పుడు కాబట్టి నో సచ్ కామెంట్స్ కాబట్టి రహస్య ఏకాంతంలో ఉండాలి కొన్ని ఏకాంతంలో నేను నా భార్య కలిసి ఉండొచ్చా అయితే మేమిద్దరు మిత్రులు ఉన్నాం మేమిద్దరు అన్ని చిన్నప్పటి నుంచి మేము మిత్రులుగా ఉన్నాం ఇప్పుడు కూడా ఈ ధ్యానం కూడా మేమిద్దరం కలిసి చేయాలనుకుంటున్నాం క్విమ్స్ లాగా కొన అలా చేయొచ్చా నో నో సచ్ రహసి స్థితహ ఏకాకి స్థితహ రహ అనే పదాన్ని మీరు గమనించండి రహహ నిసర్గ సప్తమే ఏకవచనంలో రహస్య అయింది సి గురించి ఇచ్చి చేయకండి అది రహశీ సప్తమేయక వచనం సో వేదశీలాగా లేకపోతే మనశీలాగా ఎనీవే రహ హర అనే పదం అన్నారా హర తిరగేస్తే రహ అవుతుంది హర అంటే శివుడు ఇప్పుడు శివుడు అంటే మళ్ళీ విష్ణువు కాదని అలా కాదు శివుడు అంటే విష్ణువు కాదని దట్ ఈజ్ రాంగ్ ఇప్పుడు కర్త భర్త హర్త కర్త అంటే పని చేస్తాడు భర్త అంటే పాలిస్తాడు హర్త అంటే డిమాలిష్ చేస్తాడు అది కర్త భర్త హర్త ఇప్పుడు ఇది ఎలాగంటే ఏదైనా ఒక కార్యం చేయాలనుకున్నారనుకోండి పెళ్లి పెళ్లి పెళ్ళి కార్యం చేయాలనుకున్నారనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఒక వేదికను నిర్మిస్తారు కర్త వాళ్ళకి వాళ్ళకి అప్పుడు చెప్తే వాళ్ళు వచ్చి నిర్మిస్తారు ఆ నిర్మించేటువంటి సంస్థలు కొన్ని ఉంటాయి బాగా డబ్బు తీసుకుని వచ్చి వేదికను నిర్మిస్తారు ఆ వేదిక నిర్మించేప్పుడు వాడే వాడి పేరేమిటి కర్త తర్వాత పెళ్ళి అవుతున్నంతసేపు వాడు ఉంటాడు ఇన్ఛార్జ్ వాడు ఆ వేదిక ఏదైనా తేడా వస్తే ఎలక్ట్రిక్ లైట్స్ అన్ని అరేంజ్మెంట్ చేస్తే వాడు అక్కడ మనుషులు ఉంటాడు వాడు వాడు దానికి కాంట్రాక్ట్ ఇస్తారు గోళ్ళు డబ్బు తీసుకుంటారు వాడు ఒకళ్ళిద్దరు మనుషులు అక్కడ వెయిటింగ్ లో ఉంటారు అది ఏదైనా తేడా వస్తే వాడు వెంటనే వచ్చి దాన్ని సెట్రైట్ చేస్తాడు వాడి పేరేమిటి భర్త వెళ్ళి అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు అన్ని ఓడపీక్కుని జాగ్రత్తగా మోట్లు కట్టుకుని డిక్కులు వేసుకుని పోతాడు అప్పుడు వాడి పేరేమిటి హర్త ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఎంతో మంది లేరు ఒకడే ఇవన్నీ ఒకటే చేస్తాడు అది కాబట్టి ముగ్గురుండి మూడు పనులు చేస్తున్నారంటే ఇప్పుడు దేశానికి ముగ్గురు ప్రైమ్ మినిస్టర్లు ఉంటే ఆ దేశం ఏమైపోతుందండి కృష్ణార్పుణం అయిపోతుంది ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది ముగ్గురు ప్రైమ్ మినిస్టర్లు ఉండకూడదు ఒక్కడే ప్రైమ్ మినిస్టర్ ఉండాలి ఈ ఊళ్ళో ఒక పెద్ద పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్ ఉండేది ఒక జనరల్ మేనేజర్ ఉండేవారు నలుగురు డిప్యూటీ జనరల్ మేనేజర్స్ ఉండేవారు సంస్థ నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను సంస్థ లాభాలతో నడిచేది సడన్ గా ఢిల్లీ నుంచి ప్రమోషన్ ఆర్డర్స్ వచ్చాయి ఆ ప్రమోషన్ ఆర్డర్స్లో అందరూ జనరల్ మేనేజర్స్ కింద ప్రమోట్ అయిపోయారు ఆ మొన్నడు పొద్దున్న నుంచి మొత్తం నలుగురు డిప్యూటీ జనరల్ మేనేజర్స్ అలా నలుగురు జనరల్ మేనేజర్స్ అయిపోయారు ఇంకా ఆ తర్వాత ఆ సంస్థ ఏనాడు తలపైకి చూడలేదు అల్టిమేట్గా దాన్ని మూసేసి ఆ ల్యాండ్ని ఇప్పుడు మొక్కలు చేసి అమ్ముతున్నారు కాబట్టి అది పద్ధతి కాదు ఒక్కడే అలాగే జగత్తు కూడా ఈ జగత్తుకి బ్రహ్మ విష్ణు శివుడు అని ముగ్గురు పెద్ద మనుషులు కలిసి ఒకళ్ళనొకళ్ళు అప్పటిగా వాళ్ళకి భార్యలు ఆ భార్యను బదులాడుకుంటారు అది వర్కౌట్ కాదు ఇట్స్ నాట్ లైక్ దాట్ కాబట్టి ఒకడే దేవుడు ఆయనే కర్త ఆయనే భర్త ఆయనే హర్త ఇప్పుడు ధ్యానంలో మీరు సంకల్పాలని కొత్త సంకల్పాలను సృష్టిస్తారా లేకపోతే ఇంతకు ముందున్న సంకల్పాలను పోషించుకుంటూ ఉంటారా లేకపోతే అన్నిటినీ డిమాలిష్ చేసి కూర్చుంటారా ఏం చేస్తారండి హర్త ధ్యానంలో చేసి ఇదేమిటి హర్త హరుడు చేసి పని చేస్తారు అంటే సకల సంకల్పములను మ్రింగి వేసి విలీనం చేసేసుకుని అలా శివుడు శివుడిని ఎప్పుడైనా బొమ్మ చూసారా ఎలా ఉంటాడు ఇలాగే ఉంటాడు ఆయన పేరేమిటి శివుడికి పేరు స్థాను ఆయన ఇలా కూర్చుని ఎప్పుడు శివుడు అంటే ఇలాగే ఉంటాడు కాబట్టి ఆ హరుడే మీకు దొరకాలి ఆ శివుడు మీకు లభించాలి ఎక్కడ లభిస్తాడు హృదయంలో ఈశ్వర సర్వభూతానా హృదయేర్జున తిష్టతి హృదయంలో మీరు శివుణ్ణి దర్శించాలి హృదయంలో శివుణ్ణి దర్శించాలంటే మీరు బాహ్య వ్యవహారాల నుండి మనస్సును వేంకు మళ్లించి దేహాభిమానాన్ని కూడా విడిచిపెట్టి మళ్ళీ మనస్సులో మల్లగుల్లాలు కూర్చుంటే పనికిరాదు అది దాన్ని ఏకాకీ అనరం ఇప్పుడు మీరు రూమ్ లో ఒక్కళ్ళు కూర్చున్నారనుకోండి కూర్చుని అన్ని ఆలోచించుకుంటూ కూర్చున్నారనుకోండి పొద్దున్న నుంచి సాయంకాలం దాకా తండ్రి తల్లి కొడుకు కూతురు భార్య బావమరిది వీళ్ళు వాళ్ళు ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చున్నారనుకోండి వాడు ఏకాకి అయితే మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ ఉంది వాడి దగ్గర బయట ఫిజికల్ గా లేకపోయినా ఎంటైర్ ఫ్యామిలీ ఉంది వాడు మనస్సులో ఇప్పుడు వీడు బస్సులో ప్రయాణం బస్సులోనూ అయితే విమానంలోనో ఏదో ఫ్లైట్లో ఎక్కడోక ఏదో ప్రయాణం చేస్తున్నాడు అనుకోండి ఎన్ని టికెట్లు కొంటాడో ఒక్క టికెట్కుంటాడు ఒక్క మనిషికి టికెట్ కొంటాయి కానీ మరి వాడు ప్రయాణం చేస్తున్నంతసేపు వీడి మనస్సులో ఇంకో ఐదారు వీరు ఉంటారు న్యాయానికి వీడు ఆర్టీసీ వాళ్ళు వీడి దగ్గర ఇంకో నాలుగు టికెట్లు వసూలు చేయాలి ఇంతమందిని మనస్సులో క్యారీ చేస్తున్నాడు కాబట్టి దాన్ని ఏకాకి ఏకాకి అంటే ఒంటరిగా కూర్చుని అందరి గురించి తల ఊహాపోహలు చేసుకుంటూ ఊహాపోహలు వాడి గురించి ఏదో ఊహ చేయడం ఆ ఊహను ఖండించడం దాన్ని తిరస్కరించడం మరో ఊహ చేయటం మళ్ళీ అపోహ ఊహాపోహలు అంటారు అలా ఊహాపోహలు చేసుకుంటూ కూర్చుంటే దాన్ని ఏకాకీ అంటారు ఏకాకీ ఈస్ వన్ హూజ్ మైండ్ ఈజ్ టోటల్లీ రిసాల్వ్ మనస్సు ఏదో ఒక అంశం మీద ఏకాగ్రమైపోతుంది దాన్ని ఏకాకీ అంటారు కాబట్టి మనం ఇక్కడ రహసి స్థిత ఆ హరుడు ఎలాగైతే హరుడు హరనే తెరగేస్తే రహ అయింది ఆ హరుణ్ యొక్క స్థితిలో ఉండాలి కర్తగా ఉండద్దు భర్తగా భర్త అంటే భరించువాడు విష్ణువు ఆ బ్రహ్మ కర్త విష్ణువు శివుడు హర్త ధ్యానం దగ్గరకు వచ్చేప్పటికి అన్ని మింగేసి కూర్చోవడం కదండి ధ్యానాన్ని ఓ మహాత్ముడు కండిషన్ కండిషన్ డెప్త్ అని వర్ణించాడు అంటే అలాగ ఇప్పుడు నేను ఎలా ధ్యానం చేస్తాను ముందు కూర్చుంటారు కూర్చోగానే అందరూ ఇక్కడ ఈ హాలు ఇది తెలుస్తూ ఉంటుంది వెంటనే కళ్ళు మూసుకుంటారు కళ్ళు మూసుకుంటే ఏమైపోయిందండి ఈ హాలు సరౌండింగ్స్ ఫిజికల్ సరౌండింగ్స్ ఏమైపోయాయి డ్రాప్ అయిపోయాయి ఇక దేహాభిమానం ఉంది దేహాన్ని డ్రాప్ చేసేస్తాను అంటే బాడీ ఐడెంటిటీని బాడీ కాన్షియస్నెస్ని డ్రాప్ చేసేస్తాను ఇంకా మనస్సు ఉంటుంది మనస్సులో ఊహాపోహలు సంకల్ప వికల్పాలు పుడుతూ ఉంటాయి దాన్ని డ్రాప్ చేసేస్తాను డ్రాప్ చేసేస్తే అంటే కండిషనల్ డెత్ కండిషనల్ ఉపసంహారం రిజల్యూషన్ అలా స్టెప్ బై స్టెప్ రిజాల్వ్ చేసుకుంటూ పోతే ఆఖరికి ఎప్పుడైతే మనస్సులో ఉండే సంకల్ప వికల్పాలు కూడా డ్రాప్ అయిపోతాయో జారిపోతాయో అప్పుడున్న స్థితికి ఏమని చెప్పచ్చు ఏకాకీ ఒక్కడే ఆత్మనిష్ఠుడై ఉన్నాడు రెండవది లేదు రహసి ఎప్పుడైతే మనస్సు యొక్క ఊహాపోహలన్నీ ఆగిపోయి మనస్సు విలీనమైపోతుందో అంటే అర్థమేంటి దాన్నే అమనీ భావము అంటారు అంటే మైండ్లెస్నెస్ కాదు థాట్ లెస్నెస్ ఇంగ్లీష్లో కూడా చెప్పేప్పుడు కరెక్ట్గా చెప్పాలి సో మైండ్లెస్నెస్ అంటే అర్థం బొర్ర తక్కువ వాడని అర్థం దా ఈస్ నాట్ దాట్ థాట్ లెస్నెస్ థాట్ లెస్నెస్ ఈజ్ నాట్ మైండ్లెస్నెస్ సో మనస్సును విలీనం చేసి కూర్చుంటే దాన్ని బ్లాంక్నెస్ కాదు అది అది దట్ ది ఫుల్నెస్ ఆఫ్ వన్స్ బీయింగ్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ కాబట్టి ఆ ఆ థాట్లెస్ స్టేట్ లో ఉన్నాడు అనుకోండి అప్పుడు వీడు హరుడు అయిపోతాడు వీడే శివుడు అయిపోతాడు అప్పుడు మీరు యు కెన్ డిక్లెర్ ఏమని శివోహం మరి వీడే ఈ జీవుడు ఏమయ్యాడు జీవుడు మనస్సు యొక్క పుత్రుడు అంటే మనస్సు చేత క్రియేట్ చేయబడ్డవాడు మనస్సు ఇప్పుడు ప్రాజెక్టర్ లైట్ ఆరిపోయింది అనుకోండి ప్రాజెక్టర్ లైట్ ఆగిపోతే సినిమా తెర మీద ఉన్నటువంటి హీరో హీరోయిన్ విలన్ వీళ్ళందరూ ఏమైపోతారు విలీనం అయిపోతారు మళ్ళీ ప్రాజెక్టర్ లైట్ వెలిగినప్పుడే వస్తారు అలాగే మనస్సు ఎప్పుడైతే చలనం ఆగిపోయిందో ఈ పరిచ్ఛిన్న వ్యక్తి ఉండడు ఇంకా పరిచ్ఛిన్న వ్యక్తి విలీనం అయిపోతాడు విలీనమైపోతే ఇంకేం మిగులుతుంది శివుడు మిగులుతాడు దేవుడు మిగులుతాడు ఈ మాట ఇంతకుముందు కూడా మీకు మనం చేశారు శిష్యతే శేష సౌజ్ఞ మిగిలి వాడి పేరే దేవుడు వాడికే శేష అని పేరు సో జీవుడు విలీనమైపోతే మిగిలేటువంటి ఆ శుద్ధ చైతన్యం ఏది అది హరుడు అదే శివుడు అదే విష్ణువు పేరుదే ఉంది సో అదే దేవుడు సో ఆ దేవుడు అయిపోయి కూర్చుంటాడు దీన్ని యోగము అని అంటారు యోగము అంటే కమ్యూని ఏకాంతంలో మనస్సు యొక్క ఏకాగ్రతతో వీడు పొందదగినటువంటి ఆ యోగము కలయిక జీవుడు దేవుల్లో కలయిక ఇది చాలా ఆడంబరంగా బహిరంగంగా సమాజం ముందు చేసేటువంటిది కాదు ఇది సాధారణంగా లోకంలో ఆధ్యాత్మిక కార్యక్రమంలో అంటే చాలా విస్తారంగా మైకులోవి ఉంటాయి చాలామంది జనం బోగపడతారు వాళ్ళతో కలిసి అంత గ్రూప్ యాక్టివిటీ కింద చేస్తాడు విచ్ ఇస్ ఓకే దాని సందర్భం అది అలాగే కానీ ఇక్కడ సందర్భం అది కాదు ఇక్కడ సందర్భం ఏంటంటే ఇక్కడ భక్తి లేక ధ్యానము ఇది పబ్లిక్ షో కాదు ఇది దిస్ఈస్ ప్రైవేట్ కమ్యూనియంకాంతే ప్రైవేట్ కమ్యూనియం తప్ప పబ్లిక్ షో కాదు కాబట్టి జనరల్గా జనులు పబ్లిక్ షోకి ప్రాధాన్యాన్ని ఇస్తారు మనం ఆరోగ్యంలో ఉన్నాయండే ఆరోగ్యం ఉంటే మరి ఇలాగే ఉంటుంది ఇక్కడ అంతా ప్రైవేట్ ధ్యానానికే ప్రాముఖ్యం బహిరంగంగా పది మందిలాగా అలాగే ఏం కాదు ఇక్కడ సో ఈశ్వ సాధారణంగా కొంతమంది ఏం చేస్తారంటే తాము చేసే ప్రతి చిన్న పూజ పునస్కారం దానం ధర్మం పది మందికి తెలిసి ఇట్లా చేస్తారు అదే పొరపాటు అది పబ్లిక్ షో అయిపోతుంది లోకల్లో ప్రతిష్ఠిస్తుంది పది మంది పేరు చెప్పుకుంటారు ఈతరం సంతోషిస్తారు కానీ ఈశ్వరుని తోటి సంయోగం ఏదైతే ఉందో ఆ యోగం అనేది దూరంగా కాబట్టి మనం మన ధ్యానాన్ని రహస్యంగా పెట్టుకోవాలి అలాగే మంత్రం మంత్రాన్ని జపం చేసేది ఒకటి కూడా సో ఆ మంత్రము ఏదో ఒక వాక్యం అవుతుంది షట్ కర్ణోహతో మంత్ర ఆరు చెవులలో పడిన మంత్రము అది భ్రష్టమవుతుంది ఆరు చెవులు అంటే గురువు గారు మంత్రం చెప్పిన గురువు గారు రెండు చెవులు ఎందుకంటే వీడు అన్నప్పుడు వింటాడు కదా ఆయన గురువు గారు చెప్పినప్పుడు వీడు వింటాడు అవి రెండు చెవులు నాలుగు చెవులు అయ్యారు ఇంకా ఇంకో రెండు చెవుల్లో పడింది అంటే కథం పోయిందంటే దాని పస పోయిందంటే కాబట్టి ఆ మంత్రం అందరికీ తెలుసున్న మంత్రమే అవ్వచ్చు సొంత అలా చెప్పుకుంటారు మేము ఓన్నమ శివాయి మంత్రాన్ని ప్రత్యేకంగా సాధన చేసామండి అని ఆయన పబ్లిక్గా చెప్తాడు అంటే అవైంది ఇప్పుడు ఎన్ని చెవులు తిన్నాయంటారు ఆ మాటని పోయిందంటే ఆ మంత్రం యొక్క సారం అక్కడికే కథమైపోతుంది అలా చెప్పకూడదు సో మంత్రాన్ని రహస్యంగా పెట్టుకోవాలి అంటే రహస్యం అంటే ఏంటి ఉళ్ళ వాళ్ళకి ఎవరికి తెలియకుండా తెలుగు తను ఆ గొప్పతనాన్ని అంతా పొందేయాలని అలా కాదు రహస్యం అంటే ఈ రహస్యం అంటే ఏంటి తన సాధన తనకి సంబంధించింది మాత్రమే ఊళ్ళో ప్రజలకి తన సాధన గురించి చెప్పి వాళ్ళ యొక్క ప్రేమని లేకపోతే వాళ్ళ యొక్క ఆదరాన్ని పొందటము దీని ప్రయోజనం కాదు అది కూడా ఒక వీక్నెస్ సాధారణంగా మనకి సమాజంలో అటువంటి వీక్నెస్ కనపడుతుంది అలాంటి వీక్నెస్ మీకు చాలా చోట్ల అనుభవానికి వస్తుంది ఇప్పుడు ప్రశ్నలు అడగండి అనే ప్రశ్నల ఆన్సర్ సెషన్ ఉంటుంది ఏదైనా క్వశ్చన్ అడగండి నేను సమాధానం చెప్తానంటే ఆయన క్వశ్చన్ అడగడం మీద ఒక ప్రశ్న ఉండదు ఆయన ఆయనకి తనకి ఎంత తెలుసునో ఈ సమాజానికి చూపించడం కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారు అప్పుడు ప్రశ్న అడగడం ఏదో చెప్పుకుంటూ వస్తాడు సరే రమేష్ మీరు చెప్పిందంతా నాకు తెలిసింది మీకు మీకు తెలిసింది నాకు తెలిసింది అందరికీ కూడా తెలిసింది మీ ప్రశ్న ఏమిటండి అంటే వాట్ ఈజ్ యువర్ కామెంట్ అపాన్ ఇట్ అని అప్పుడు ఫైనల్గా ప్రశ్న చేస్తుంది అంటే నేనేం కామెంట్ చేస్తాను నేనేమంటానంటే నేను చెప్పేది చాలా బాగుందండి చాలా సంతోషం మీరు మంచి విషయాలు మా అందరికీ తెలుపు చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అని కామెంట్ చేస్తాను నేను ఇంక వాదాలి సార్ ఇది కామెంట్ కాబట్టి అలా విషయం ఏమయ్యా అంటే కలగొలదంతా చెప్పడానికి దా దాని వల్ల మన వివేకం పెరగదు మనకి ఎంత తెలుసో అంటే అక్కడే ఆగిపోతుంది ఇంక ముందుకు వెళ్ళండి అలాగే అధ్యాత్మంలో కూడా నేను ఈ జపం ఆ జపం చేస్తున్నాను అయితే ఈ మంత్రం నాకొచ్చు అని టైటిల్స్ పెట్టుకుంటారు అలా టైట్ గాయత్రి ఉపాసక సోన్ సో అలా టైట్ అలాంటివి ఏమీ పెట్టుకోకూడదు రహస్యంగా ఉంచుకోవాలి అదంతా కూడా సో ఇవన్నీ సమాజంలో మీకు కనపడే ధోరణలు ఏవైతే ఉంటాయో వాటికి కొంచెం విరుద్ధంగా ఉంటుంది శాస్త్రం అస్ట్ భాష్యకారులు ఏమంటారో చూద్దాం యోగి ధ్యాయీ యోగి అంటే యోగము గలవాడు ఇక్కడ యోగం అంటే ధ్యాన యోగం ధ్యానము గలవాడు అంటే రోజు ధ్యానం చేసేవాడు మీరు రోజు ధ్యానం చేయాలి నేను ఎంతో కొంత ధ్యానం మీ చేత చేయించే ప్రయత్నం చేస్తాను సో సమ్ మెడిటేషన్ యూ షుడ్ నేనేవో కొన్ని ఐడియాస్ మీకు ధ్యానం ప్రాక్టికల్గా చెప్తాను దాంట్లో మీ మనస్సుకి నచ్చిన అంశాలు ఏవైతే ఉంటాయో టాపిక్వి కొన్ని కామన్ ఉంటాయి దాంట్లో మీరు తీసుకోవాల్సింది విద్య పెట్టాల్సింది ఏమి ఉండదు సిటింగ్ ఉందనుకోండి సిటింగ్లో మీరు నేను తీసుకునేది వాళ్ళందరూ కూడా సమానంగా దాన్ని తీసుకుంటారు సో అలాంటి కామన్ ఐటమ్స్ని ఆకలింపు చేసుకున్న అనుభవానికి తెచ్చుకోవటం మీకు నచ్చినటువంటి ధ్యాన ప్రక్రియ దాన్ని టేకప్ చేసి దాన్ని ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లటం అది చేయాల్సి ఉంటుంది యుంజీత సమాధిధ్యాత్ సమాధానము చేయవలేను యుంజీత అంటే సమాధానము సమాధానము అంటే ప్రశ్న సమాధానం విజిఎస్ గైడ్ అది కాదు సమాధానము అంటే మనస్సు యొక్క ఏకాగ్రత ఇప్పుడు ధ్యాన ప్రయోజనం ఏమిటి ఇప్పుడు ధ్యానం గురించి మాట్లాడుతున్నాం కదా ఉచ్ఛాకాంక్ష ఏవ ధ్యాన ప్రయోజనం అన్న సూత్రం ఒకటి ఉంది సో వినోబావే గారి సూత్రం సో ఉన్నతమైన ఆకాంక్షయే ధ్యానానికి ప్రయోజనము ఇప్పుడు ఎలా ఉంటుందంటే లోకంలో యోగాన్ని సంసారం కోసం అభ్యాసం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో ముఖ్యంగా ఈ మధ్యన జిమ్స్ వచ్చాయి ఈ జిమ్స్లో ఎలా ఉంటుందంటే ఈ కండలు బాగా పెంచినట్లయితే అమ్మాయిలు ఆకర్షింపబడతారు అమ్మాయిలు ప్రేమిస్తారు వాళ్ళు ఆకర్షితులవుతారు అని ఆ కారణంగా యంగ్ పీపుల్ అందరూ కండలను పెంచుతూ ఉంటారు కండలు అదొక టాపిక్ దాని మీద వాళ్ళు బాగా ధనాన్ని తీసుకుని కండలను పెంచే ఉపాయాన్ని నేర్పుతారు సో అలా అలా యోగం అటువంటి వాటికి వాడకూడదు ఇప్పుడు శీర్షాసనం లేకపోతే ఈ ఆసనాలు వేసినట్లయితే ఈ కండలు బాగా అయితే రూపం చక్కగా తయారవుతుంది నడక సుందరంగా తీర్చిదిద్ద పడుతుంది అలా ఉన్నాయి ఆసనాలు త్రికోణాసనం రెగ్యులర్ గా వేసిన వాడు వాడి నడక చాలా గంభీరంగా చాలా అందంగా ఉంటుంది నడకని వర్ణిస్తారు కదండి సామాజ్య వరగమంటే ఏంటది నడక వర్ణమేగా అలా నడకని అందమైన నడక వస్తుంది ఓకే లెటర్ త్రికోణాసనం సో దట్ ఈ యంగ్ లేడీస్ అందరూ ఆకృష్ణ ఆకర్షించబడతారు లేడీస్ వైపు కూడా సమానంగా అటువైపు ఉంటుంది అలాంటి సంసార ప్రయోజనం కోసం యోగం ఆ యోగం గురించి మనం మాట్లాడటం లేదు అలాగే కొంతమంది ధ్యానం ఎందుకంటే ఒక స్ట్రెస్ పెరిగిపోయింది బీపీ పెరిగిపోయింది బీపీ తగ్గడం కోసం ధ్యానం మంచిది మీరు ధ్యానం చేస్తుంటే బీపీ తగ్గుతుంది ధ్యానం తదే తగ్గుతుంది అంతేగాని బీపీ తగ్గడం కోసం ధ్యానం కాదు ధ్యానం చేస్తుంటే బీపీ తగ్గుతుంది కానీ బీపీ తగ్గడం కోసం ధ్యానం అంటే ఇప్పుడు పడవలు వేసుకుంటారు కాగితం పడవలు వేస్తారు వర్షం వచ్చినప్పుడు పిల్లలు కాగితం పడవలు వేస్తారు ఆ నీటిలో కాబట్టి ఇప్పుడు వర్షం దేనికోసం పడాలి ఈ కాగితం పడవలు వేయడం కోసం వర్షం కాదు వర్షం వచ్చినప్పుడు మనం కాగితం పొడవులు వేసుకోవాలి వర్షం యొక్క ప్రయోజనం ఈ కాగితం పొడవలు కాదు వర్షానికి ప్రయోజనం ఏంటంటే చక్కగా సమాజం అంతా పంటలు పండడం ఏదో ఒక ఉన్నత ప్రయోజనం ఉంటుంది ఇలాంటి అల్పములైన విషయాలు దాంట్లో ఉంటాయి అలాగే ఇక్కడ ధ్యానం యొక్క ప్రయోజనము బీపీ తగ్గడం ఆయుర్దాయం పెరగడం అమ్మాయిలకి ఆకర్షణ అవ్వడం ఇవన్నీ కాదు మరి ధ్యానం అలాంటి ఊళ్ళో ప్రతిష్ట కీర్తి అబ్బా ఆయన ఎంత ధ్యానం చేసేస్తాడ్రా అలా రాయిలా ఉండిపోతారు సుమా అని అలాంటి ప్రతిష్ట కావట్రా అలాంటి ప్రయోజనాల కోసం ధ్యానం కాదు మరి ధ్యానం యొక్క ప్రయోజనం ఏమిటి ఉన్నతమైన ఆకాంక్ష ఏమిటది సమబుద్ధిని విశిష్యే ఆ సమబుద్ధి ఇప్పుడు కాంటెక్స్ట్ ని మరిచిపోకూడదు పూర్వ శ్లోకంలో చెప్పిన సమబుద్ధి ఏదైతే ఉందో ఈక్లానిమస్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది అపోజిట్స్ ఆఫ్ లైఫ్ ఆ సమబుద్ధి కోసం మనం ధ్యానం చేయాల్సి ఉంటుంది సతతం సర్వదా ఎల్లవేళలా చేస్తూ ఉండాలి మరి ఎల్ల చేస్తూ ఉంటే ఇప్పుడు ఇంట్లో ఉద్యోగం చేయాలి ఒంటాది వండుకోవాలి స్త్రీలు వాళ్ళు పాపం పాచి పనులు చేసుకుని ఒంటాది వండుకుని బోల్ అంత పని ఇంకా అసమానం ధ్యానం చేసుకుంటూ కూర్చుంటేలాగండి మేముసారి ఓ గృహం స్థితికి వెళ్ళాం సాల్ట్ లేక్ సిటీ అనే సిటీలో ఏదో గృహ స్థింటికి వెళ్ళాం వెళ్తే ఐదు గంటలకి ఒకప్పుడు కాఫీ ఎయిట్ ఫోర్ థర్టీకి లేచి కూర్చుంటే ఇప్పుడు ఏ కావాలి ఒకప్పు కాఫీ ధ్యానం చేయాలన్నా కూడా ఒకప్పు కాఫీ ఉంటే బాగుంటుంది ఇంకా ధ్యానం బాగా పక్కదు ముందుగా సో అయితే మాకు కాఫీ ఎవరు ఇవ్వలేదు ఎంక్వైరీ చేసాం గృహిణి ఉన్నారు కదా కాఫీ వ్యవస్థ ఏంటంటే గృహిణి ధ్యానం చేసుకుంటున్నారండి ఆయన అబో సో ధ్యానం చేసుకుంటున్నారు పొలాంటి ధ్యానం అయిన తర్వాత కాఫీ ఏర్పాటు చేస్తార సమస్య ఏముంది అంటే వారు ఐదు నుంచి ఆరు నలభై ఐదు వరకు ధ్యానం చేస్తారు ఇంకా మాకు కాఫీ ఎవడేస్తుందండి మేము అలా వేలమోహం వేసుకుంటున్నాం కాబట్టి ధ్యానం అంటే అలా కాదు మన ఇంటి పనులన్నీ చెడిపోయేట్లా కాదు ధ్యానం అంటే ఎవ్వడికి ఎవరికి ఎఫెక్ట్ పడకూడదు కాఫీ అందాల్సిన కాఫీ వెళ్ళిపోవాలి భోజనం అందాల్సిన భోజనం వెళ్ళిపోవాలి ఇంట్లో పని మనుషులు ఉంటారు వాళ్ళకి ఏర్పాట్లు అన్నీ వాళ్ళకి చేసేయాలి ఎవాళ్ళకి కావాల్సింది వాళ్ళకి అన్ని చేసేస్తో దాంట్లో ఆ మధ్యలో ఆ టైముని తీసుకోవాలి అప్పుడు ధ్యానం చేసుకోవాలి అలాగే ప్రతిదినం అది నేర్పు అంటే అలా ఉండవు అదే యోగం యోగ కర్మసు కౌశలం అది నేర్పు అంటే అంతేకాని అతిథిని ఆ పస్తు మనం ధ్యానం చేసుకుంటూ కూర్చోడం అలాగ తనకి రా